వెల్కమ్ ఆల్ బుక్ టు ద ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ స్కైప్ లో ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థనకు ఆన్లైన్ లైవ్ ప్రార్థనకు ఆహ్వానము ప్రతి ఒక్కరము ప్రేమ పూర్వకంగా దీంట్లో పాల్గొందాము ఈ ఆఖరి దినము ఈ సంవత్సరానికి మరి మనం కొంతసేపట్లో కొత్త సంవత్సరంకి వెళ్తున్నాం కాబట్టి ప్రభువు సన్నిధి ప్రభువు కృప ప్రభువు తోడు మనకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంని మనం మొదలుపెట్టుకుందాం గ్లోరి సిస్టర్ మీరు ప్రేర్ చేయండి స్థూద్రం పరిశుద్ధుల మైమల రజానికి వందనాలు తండ్రి ఏసుక్రిస్ రజానికి వందనాలు ఎక్కడ నీ ఇద్దరు ముగ్గురు ఉంటాయి మీరు ఉంటారా రజా మరి నామ పట్టికైఫ్లో మేము జైన్ అయిన దేవా మరి మాకు తోడై ఉండండి ఏసు రజానికి స్తోద్రం దేవాసుక్రి రజానికి వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించండి సంవత్సరం అంత మనం కాచి కాపాడిన దేవానికి వందనాలు సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెలుస్తూ దేవని కొందనాలు మిరే ఆత్మకార్యం జరిగించండి వాక్యం ద్వారా మీరే మా అతని మాట్లాడండి దేవా ఏసు కృష్ణాను మీరే మాతను మాట్లాడి నీ సహాయం మీరు దయచేసి దేవాని కృపలో భద్రపరచుకుని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణాములు దినమంతములను కాచి కాకుండా దేవాని కొందనాలు చెల్లిస్తూ అప్పుడు అధన మీ చేర్చుకోమని యేసు నాములు అడుచున్నాం తండ్రి ఐ మీన్ ప్రేజ్లక్క ప్రేజ్ థ్యాంక్ యూ సిస్టర్ మనం ప్రభువును మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము ఈ లోకమంత నీ నునా నాకు లేదయ ఎక్కడా ఆనందం నీ సన్నిధి లోక క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలో ని ఆనందం నాదేవా నీలో ని నాకు జీవం నీలోని ఆనందం నాదేవా నీలో నికుజీవం నిన్నా నిడో నిరంతరం మరనిదేవా ని నిరంతరం మారనిదేవా ఈ లోకమంత నీ ను నా కులేదక్కడా ఆనందం నీ సన్నిధిలో క్షణ గడిపినా నా హృదయం పొంగినో నా హృదయం లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమరుని నేనేైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసూ తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసో ఈ లోకమంతని నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో క్షణ గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ప్రేమా నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువాణి ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా నన్ను మరువాణి ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రీమ నీదే యేసయ్యా ఈ లోకమంత నీనే వెదకినా నాకు లేదయ్య ఎక్కడా ఆనందం నీ సన్నిధిలోక చెణంగడిపినా నా హృదయం పొంగినూ na hrudayam kongenu nilone aanandam na deeva nilone naaku jeevam nilone aanandam na deeva nilone naaku jeevam ninna nedu నిరంతరం మారనిదేవా నిన్న నేడు నిరంతరం మారనిదేవా ఈ లోకమంత నీ విధ నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం ని సన్నిధి లోక క్షణ binna na hrudayam pongenu na hrudayam pongenu praise the lord nataniel brother oka praise lord andariki vandanalu saradinchukundam stotramaina prema dalatandi <laughs> parishuddha karanam aidam ee parishuddha naamanki stutulu stotralu pratyaganthalu arpisthuntunnam prabhu uppa devuda sarva shaktimanta da jiva adipati మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాయన రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాం నాయన మా తండ్రి వాక్యం చేత మీరు మాట్లాడి మా హృదయాలను సరి సహాయం అనుగ్రహించమని ఆయన మీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ వాక్యంలోనికి వెళ్దాం దేవుడు మరి మొదట మనిషిని చేసినప్పుడు అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు ఆయన మనుషులను ఆ చూచి చూడనట్టుగా వదిలేశాడు అందుకని మారు మనసు పొందుడి లేకపోతే నశించుడి అనే విధానంలో మనం మాట్లాడదు మారు పొందుడి లేక నశించుడి ఈ రెండు విషయాలు దేవుడు మరి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆయన మాట వింటే ఎవరైనా జీవిస్తారని హంసు వార్తలు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట వినట్టుగా చాలా వినేవారిగా లేరని మని బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉన్నది అది అపోస్తుల కార్యములు చూసుకుందాము పదిహేడు అధ్యాయము ముప్పై వచనంలో రవి బ్రదర్ ప్రైజుల రవి బ్రదర్ సారీ నేను చదువుతాను ప్రైజులే అపోస్తుల కార్యములు పదిహేడు ముప్పై చదువుతారా ఓకేనా నేను చదువుతాను ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను అంటున్నాడు అజ్ఞాన కాలంలోనూ దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతట ప్రపంచము భూమి పుట్టినది మొదలుకొని అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు దేవుడు ఇప్పుడు కానీ ఈ రక్షణ సువార్త మరి ఆది నుండి మొదలైన ఈ సువార్త ఇప్పటికి కూడా దీని ఆపాలని ఎంతో గాని ఈ సువార్తను ఆపడానికి ఈ భూమి మీద ఎవరికి శక్తి లేదు ఎందుకంటే శక్తిమంతుడు దేవుడు దేవునికి వ్యతిరేకి ఏది ఉండదు కాబట్టి మరి ఆయన అంటుడు ఆ కాలములో చేసిన ప్రతి ఒక్క అజ్ఞాన కాలముల దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటను అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు ఆ ఆజ్ఞను మనము మరి గైకునే ఉన్నామా ఎందుకంటే ఆయన ఈ ఆజ్ఞలు కొన్ని మాత్రమే ఇచ్చాడు ఎందుకంటే మొదట మోసే గ్రంథంలో ధర్మశాస్త్రం విషయంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కానీ మరి గణతి పత్రికకు వచ్చేసరికి నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చినంత విలువనంట కానీ మనుషుడు ఒకని ప్రేమించడం మాత్రము చేయటలేదు అన్ని చేస్తున్నాడు పాపము కూడా చేస్తుడు వ్యతిరేకమైన కార్యాలు దేవిని కూడా చేస్తున్నాడు గాని తన సొంత లాభానికే చేస్తున్నాడు కానీ తన సహోదరుని ప్రేమించడం మాత్రము మర్చిపోతున్నాడు సహోదరుని ప్రేమించని వాడు దేవిని కనిపించని ప్రేమించలేడు అందుకనే మరి అప్పుడైతే మరి దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు కానీ ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలంటున్నాడు మరి రక్షణ పొందితేనే కాదు మారు మనసు లేనిది మరి అది దేవునికి ఇష్టమైన మరి నడవడి కాదు అందుకని మరి అందరు మారు మనసు పొందాలా అయితే రెండో పేతురు మూడు తొమ్మిదిలో ఏమనుకుంటున్నాడంటే రెండో పేతురు మూడు తొమ్మిదిలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు అవును ఎందుకంటే ప్రభు కొంతమంది ఈ కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నామే ప్రభు వారి రాకడు కానీ ఆలస్యమవుతుంది అని ఎంచుకుంటున్నట్లు అంటారు తొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు ఆయన వస్తాడు ఆయన వాగ్దానము నెరవేర్చటకు సమర్థుడు కానీ అది మనము గ్రహించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే ఆలస్యము చేయువాడు కాడు ఆయన వాగ్దానమును గూర్చి కాడు గాని ఎవడును నశింపవలనని చేయింపక అంటే ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అందరూ మారు మనసు కొందవెలనని కోరుచున్నాడంట కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు మనకు శాంతం ఉందా మరి దేవునికి అంత శాంతము మనకు కనపరిస్తే మనం ఇప్పుడు కనీసము సహోదరులను ప్రేమించే విధానంలో కూడా లేం మీది మరి మాట్లాడతారు అలాంటి మరి హృదయము మనకు ఉండకూడదు అందుకనే మరి దేవుడు ఆయన వాగ్దానాన్ని బట్టి ఆలోచన చేయవాడు కాదంట ఎక్కడ చూసినా ఆయన మారు మనసు పొందండి అని ఇంకా కూడా ఆయన మాటలు సెలవిస్తూనే ఉన్నాయి అందుకనే మీ ఏడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడంట మరి ఆ శాంతాన్ని మనము గ్రహించుకోవాల మనం మనము క్రీస్తు ప్రభు వారిని స్టడీ చేయాల మనుషులను కాదు స్టడీ చేసేది ఆయనను స్టడీ చేస్తే మన జీవితాలు ఆయన స్టడీ చేస్తాడు మనను సరి చేయగల సమర్థుడు మనం మనుషులను కాదు స్టడీ చేసేది క్రీస్తును స్టడీ చేసుకోవాలి అప్పుడే ఆయన ఏ విధంగా నడిచిండు ఏ విధంగా బోధించిండు ఎంత తగ్గింపు జీవితంలో ఉన్నాడు తన చివరి రక్తపు పొట్టు వరకు ఆయన విల మన పాపాల అది మర్చిపోతుడు మనుషులు మనుషులను లక్ష్య దేవిని లక్ష్య పెట్టే ఉండాలి అందుకనే మరి మీ అడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటుడు అదే అపోస్తుల కార్యములు ఆ అధ్యాయము పంతొమ్మిది నుంచి చదువుకుంటే ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి అంటుంది ఈ మారు గురించి మనము మాట్లాడు ఎందుకంటే కొన్ని సంవత్సరాలైనా మనము బాప్తిసం తీసుకొని మారు లేని ప్రవర్తన మరి అది దేవునికి ఇష్టమైనది కాదు ఎందుకంటే మరి రోజులు గతి గతిస్తున్నాయి సంవత్సరాలు గతిస్తూ మరి రేపు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు అయినా మరి మనసు మారకపోతే మరి అది ఎన్నెన్నకైనా దేవునికి ఇష్టమైన కార్యం కాదు కాబట్టి మరి మనను మనం పరీక్షించుకునే విధంగా ఆయన మారు గురించి పదే పదే మాట్లాడుతున్నాడు ప్రభువా నీ సముఖము నుండి ప్రభువు తమ సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సునుంది తిరుగుడి అంటుంది మరి మనలో మారు మనస్సు ఉండాల ఎందుకంటే మారు మనసు ఉంటేనే మనకు ఆయన మాట మనము గైకొనగలము ఇతరులను ప్రేమించగలము తన సహోదరుని పట్ల ప్రేమ కలిగి నడుచుకోగలము ఎందుకంటే మరి ఆయన ఒక్కడే శాంతము గల ఉన్నాడు అందుకనే లోకాసు వార్త పదమూడు ఒకటిలో చూడండి పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను చూడండి ఈ పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఒక కాలమున ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను ఏసు ప్రభు వారు ఈ యొక్క పిలాతు చేసిన ఈ పని గలీ గలీలీలైన కొందరి రక్తం వారి బలులతో కలిపి ఉన్నాడంట అంటే కొంతమందిని అతమార్చి ఉండదు అకాలమున అక్కడనున్న కొందరు ఈ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా ఈ గలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీలు గలీలీలందరని లందరి కంటే పాపులని మీరు తలంచుతున్నారా అంటుంది వారు ఈ విధంగా మరణించడానికి వారి పాపులని మీరు తలంచుతున్నారా అంటుడు కాదని మీతో చెప్పుతున్నాను మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు అంటుడు చూడండి ఇక్కడ మారు మనస్సు గురించి ఏ మాట్లాడుతున్నారు వారు చనిపోయిరని వాళ్ళు విశ్వాసులు కాదని మీరు అనుకోకూడదు కానీ కారు మీతో ఏం చెప్తున్నంటే మనతో మారు మనస్సు పొందు మీరు మారు మనస్సు పొందిన ఎడల పొందని ఎడల మీరందరను అలాగే నశించుదురు అంటుంది మరియు శిలోహములోని గోపురము పడి సచ్చిన పద్దెనిమిది మంది ఎరుషులేములో కాపురం ఉన్న వారికంటే అపరాధులని తలంచుతున్నారా చూడండి ఇల్లు అపరాధులని తలంచుతున్నారా మీరు అంటుండి వేసుకో కారని మీతో చెప్పుతున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరను అలాగే నశిస్తారు అంటుండు చూడండి మనము మారు మనసు గురించి మరి ప్రభు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి మరి బాప్తిసం తీసుకొని మారు మనసు లేకపోతే కూడా అది ప్రభుకి ఇష్టమైన కార్యం కాదు మరి అందుకని మరి ప్రతి విషయంలో మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు అందుకని మనం మారు మనసు పొందే వారిగా మనసు ధరించుకునే వారిగా ఈ లోకంలో జీవించాలి ఎందుకంటే కొన్ని రోజుల క్రితం చూసిన మనుషులు ఇప్పుడు మనకు కనిపించట్లేదు ఎందుకంటే అంత పాజిటివ్ మనుషులు మరణిస్తున్నారు అది గ్రహించట్లేదు మనిషికి ఏ క్షణం ఏం జరుగుతుందో అని కాదు కానీ ఆ భయం లేకుండా మరి లోకానుసారమైన ఆలోచనలు బయటికెళ్తే అదే కానీ దేవుణ్ణి తన హృదయంలో భద్రపరుచుకొని మరి మారు మనసు కలిగి ఎవరితో ఏ విధంగా తిరగాల మాట్లాడాలా అనే మర్చిపోతున్నారు మనుషులు అందుకని దేవుని భయము బొత్తిగా లేకుండా మరి మనుషుల్లో విస్తరించిపోయింది అలాగే యోహనసు వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో యహాను 5 ఇరవై నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు ఎందుకంటే ఆయన మాట వినాల నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడంట నిత్య జీవము గలవాడు ఒక్కనాటి జీవము కాదు నిత్యము నిత్యము జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటుడు మీరు ఆయన మాట వినాలా ఆయన పంపిన వాణి మాట వింటేనంట నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాడంట మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడంట దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటుడు మరి మనము ఈ మరణంలోనే ఉండకుండా మారు మనస్సు మనము కలిగి ఉంటే మరి మరణము కూడా మరి జయింపజేస్తాడు దేవుడు అని ఇక్కడ మా జీవంలోనికి దాటి ఉన్నాడంట మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు మనము జీవము కలిగి చెల్లించాలంటే మరి ఆయన ఆత్మను ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు ఆయన మాట వినాలని సెలవిస్తూ ఉన్నాడు యోహోన స్వార్త ఐదు ఇరవై దీనికి ఆశ్చర్య పడకుడి దీనికి ఆశ్చర్య ఒక కాలము వస్తున్నది అంటుడు ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కిడి చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు అంటుడు అవును ఎందుకంటే మరి ఆయన సెలవిస్తూ దీనికి ఆశ్చర్యపడనకు అవసరం లేదు ఒక కాలం అయితే మనిషికి ముగింపు తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ భూమి ప్రతి మనిషి అది ఎవరైనా సరే వారికి ఖచ్చితమైన తీర్పు అనేది ఉంటుంది ఒక కాలము మనిషికి అది సమీపిస్తుంది మరణమైనా ఒకరోజు జన్మిస్తాడు ఒకరోజు మరణిస్తాడు అది ఏ కాలమో తెలియదు అందుకనే దీనికి ఆశ్చర్యపడకూడి ఒక కాలము వస్తున్నది ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు వారు జీవ పునరుద్ధానమునకును కీడి చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చదురు అంటాడు అవును మనం మరి మేలు ఉండాలని మరి మాట్లాడుతున్నాడు మనము దీన్ని బట్టి మనము ఆయనకు విధేయత కలిగి ఆయన కృప ఆయన సన్నిధి మరి ఎప్పుడు మనకు తోడుగా ఉండాలని మనము ఆయనకు లోబడి ఉండేవారిగా ఈ లోకంలో మన నడవడిని సరిచేసుకొని ప్రతి క్షణము ప్రతి అడుగు మనము జాగ్రత్తగా నడిచేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ అయితే మతైసు వార్త ఏడు ఇరవై ఒకటిలో ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని చూడండి ప్రభువా ప్రభు అని నన్ను పిలుసు ప్రతివాడు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తం ప్రకారము చేయి వాడే మరి ఆయన చిత్తంను మనము ఎరిగి ఉన్నామా మరి ఎంతవరకు మనం ఆయనను గ్రహిస్తున్నాం ఎందుకంటే క్రీస్తు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఆ కల్వరి సిల్వలో ఆయన మన పాపాల నిమిత్తం అయ్యే కాడ్చిన జ్ఞాపకం చేసుకోవాల ఆయన యొక్క బలి యాగము చేసిడు మన పాపాల నిమిత్తం అది మర్చిపోకూడదు మనం ఉన్నాము అంటే అది ఆయన కృపద్వారణే మనం బ్రతుకుతున్నాం మనం చెలిస్తున్నాం అంటే ఆయన కృపధారణ ఎందుకంటే ఒకసారి మనము ఒక ఐదు నిమిషాలు మన శ్వాస మన ముక్కు ఇట్లా మనం బ్రతకలేం ఎందుకంటే ఆయన సత్యము జీవము మార్గమై ఉన్నాడు ప్రాణాత్మ దేహములు ఆయన వలనే కలిగినాయి కాబట్టి అవి ఆయన వలనే చలిస్తున్నాయి ఈ లోకంలో కానీ ఇతరులను మనుషులను కొనియాడుచు మరి విగ్రహాలను పూజిస్తూ ఆయనకు దూరమయ్యి మరి మారు మనసు పొందని వారిగా చాలా మంది ఉన్నారు కాబట్టి దాన్ని మనము వేషధరణ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఈ విధంగా ఎందుకంటే ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక నా తండ్రి చిత్త ప్రకారము చేయి అని ఆయన క్లారిటీ చేసింది ఎందుకంటే అదొక వాగ్దానముగా కూడింది మరి ఎవరైనాను ఎన్ని విషయాలైనా ఎంత ప్రార్థించినా కాని అది హృదయపూర్వకంగా ప్రార్థన లేకపోతే ఎన్ని అద్భుతాలు చేసినా ఎందుకంటే మరి ఆయన చిత్త ప్రకారం ఆయన రాజ్యములో మనము ప్రవేశించలేమంటుండే అయితే మతైసు వార్త పదహారు ఇరవై ఆరు వరకు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని చూడండి మతైసు వార్త పదహారు ఇరవై ఆరు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అని అంటు అవును మరి ప్రయోజనమైనది ఏది లేదు ఎందుకంటే దేవుడు ఒక్కడే మనకు ప్రయోజకరణమైన దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే మనం ప్రాణము మన దేహము మన సమస్తము మరి ఆయన ధారనే కలిగిన ఆయన సొంత హస్తాలతో మనం నిర్మించిండు ఆయన కానీ మనుషుడు అది గ్రహించకున్నాడు ఎందుకంటే అది ఆయన చేతి పని అయిన మనము ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాం కానీ అది చెయ్యకూడని పని అందుకంటే మీరు మారు మనస్సు పొందితేనే మీరు మారు పొందితేనే మరి రక్షణ మీకు దొరుకుతుందని ప్రభువారు చెప్తూ ఉన్నారు అలాగే రోమియోలకి రాసిన పత్రిక రెండు పదమూడులో ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు చూడండి వినువారు మాత్రం కాదంట అంటే మనం వినువారుగానే ఉన్నాం ఉండకూడదు అంటుండడు దేవుడు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు అని అంటుండు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక రెండు ఆ విధంగా దేవుడు మాట్లాడుతుండడు మనము మరి ఇక వినేవారిగానే చాలా మంది ఉంటున్నారు కానీ మనము దాన్ని అనుసరించే వారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యాకోబ పత్రిక ఒకటి ఇరవై రెండులో మీరు వినువారు మాత్రం అయ్యుండి మిమ్మును మీరు మోస మోసపుచ్చు కొనకుండా ప్రవర్తించువారై ఉండు అంటుంది మనము వాక్యము చదివేవారిగా ఉండి దాని ప్రకారము మనము నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే మీరు వినువారయ్యుడు వినువారు మాత్రం అయ్యుండి మిమ్మల్ని మీరే మోసపరచుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండు అంటుడు వాక్య ప్రవర్తించువారై ఉండాలంటుడు మనము వాక్యం వింటున్నాము కానీ ఈ చెవులతో విని ఈ చెవులతో వదిలేసినట్టుగా ఉంటున్నారు మనుషులు ఆ విధంగా ఉండొద్దు అంటుండు మతైసు వార్త అధ్యాయము పంతొమ్మిదో విషయంలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేవిని గుడిచి భూమి మీద ఏకీభవించిన ఎడల ఇద్దరు ముగ్గురు అంటుండయన మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేవిని దేనిని గుడిచి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దుర్కురని మీతో చెప్తున్నాను అంటున్నాడు అందుకనే మనము ఏకీభవించాల క్రీస్తులు అని అంటున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మనము ఆయనను నమ్ముకునే వారిగానే ఉండాల ఆయనకు భయభక్తుల జీవితాన్ని కలిగి ఉండాల మారు మనస్సు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి అందుకనే దేవుడు ఎప్పుడైనా మారు మనసు పొందండి అంటుడు ఆయన ఆజ్ఞలను చూపిస్తాడు ఈ విధంగా నడువు అని మతైసు వార్త ఇరవై ఆరు నలభై రెండులో వెళ్ళిన వెళ్ళిన తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కానీ ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి ఆయన ప్రభు మరి తండ్రిని ప్రార్థిస్తున్నాడు మనము ప్రార్థించే ఉండాలి మనం ప్రార్థించే వారిగా ఉంటే ఆయన మనకు ఎన్నో మేలులు చేసే దేవుడిగా ఉన్నాడు అందుకనే మరి వశయ ఎనిమిది రెండులో వారు మా దేవా ఇజ్రాయేలు వారం ఇజ్రాయేల్ వారలమైనా మేము నిన్ను ఎరిగి వారమే అని నాకు మొరపెట్టుదురు వారంట వారు మా దేవ ఇజ్రాయేలు వారమైనా మేము నిన్ను ఎరిగి వారమే అని నాకు మొరపెట్టుదురు ఇజ్రాయేలీలు సన్మార్గమున సన్మార్గమును విసర్జించి విసర్జించిన గనుక శత్రువు వారిని తర్మును ఎందుకంటే మనం సన్మార్గమును విడిచే వారిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనము ఆయనను మనసు ధరించుకొని ఉండేగా ఉండేవారిలా ఉండాల ఎందుకంటే ఆయన ఒకటి లోకంలో మరి నమ్మదగిన దేవుడు ఆయనే రాజు రక్షకుడు మీలో తులసీలకు రాసిన పత్రిక నాలుగు పన్నెండులో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు నైన ఎపప్రా మీకు వందనములు చెబుచున్నాడు మీరు సంపూర్ణలు ప్రతి విషయంలోనూ దేవిని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడంట చూడండి మనం ఎవ్వరి కొరకుపోడు మన గురించి మనము మన కుటుంబం గురించి చేసుకోవడానికి అలిసిపోతున్నట్టు ఉంటారు మనుషులు కానీ ఇతరుల గురించి ఇతరును పోరాడుస్తున్నాడు అయిపో అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు మరి మాట్లాడుతున్నాడు మనము కలిగి ఉండాల అలాంటి మనసు ఎందుకంటే దేవుడు ఈ లోకంలో నమ్మదగిన కాబట్టి ఎపెస్సీలు ఆరులో ఆరులో మనుషులను సంతోషపెట్టువారు చేయినట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించాల జరిగించాల అందుకంటే ఆయన మనము ఆయన చిత్తమును జరిగించేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనము ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞలకు మనము లోబడేవారిగా ఉండాలి ఎందుకంటే ఒకటో పేతులు రెండు పదిహేనులో ఏల అనగా యుక్త ప్రవర్తన అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవిని చిత్తము అయితే మనము ఎలాగుండాలంటే అజ్ఞానం అనే మాటలు మన నోటికి రాకూడదు ఎందుకంటే దేవుణ్ణి వ్యర్థమైన మరి మాటలకు మనము మాట్లాడే వారిగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు మనము ఏ విధంగా ఉండాలంటే ఆయన చిత్తము నెరవేర్చే వారిగా మనము సహోదరుని ప్రేమించే వారిగా మనము దీర్ఘశాంతము గలవారిగా ఉండాల మరి ఆయనకు విధేయత కలిగి మరి ఆయన చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాల ఎబ్రిలోకి రాసిన పత్రిక నాలుగు ఆరులో కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త విరిన వారు చేత ప్రవేశింపలే ప్రవేశింపలేదు గనక వారు ప్రవేశింపలేదంట ప్రవేశింపలేదు గనక నేడు మీరు ఆయన మాట వినయ్యలా మీ హృదయములను కఠినపరచుకొనకుండా వెనుక చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తర్వాత దావీదు గ్రంథములోనే గ్రంథంలో నేడని నేడని దావిదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుతున్నాడు చూడండి ప్రతి దానికి ఒక సమయము ఉంటది ఎందుకంటే ప్రతి సమయము దేవుని చేతుల్లోనే ఉంటది అందుకనే మరి ప్రభువు ప్రతి వారికి కలగజేయగలడు ఎందుకంటే అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మనము ఆయనకు భయపడే మాత్రమే ఉండాలా అని ఎందుకంటే దేవుడు ఈ లోకంలో నమ్మదగిన వాడు నమ్మదగిన వారు కారు కాబట్టి మనము ఆయన మాట వినేవారిగా ఉండాల అందుకని మరి దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మొదట ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడంట ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్ర చేయువాడే ప్రవేశిస్తాడు అంటుండ ఆ విధంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము ఆ మాట వినేవారిగా ఉండాలి అయితే దేవుడు ఏమంటాడు తెసరోనీకి రాసిన పత్రిక నాలుగు మూడులో మీరు పరిశుద్ధుల ఒకటకే అనగా మీరు శరత్వమునకు దూరముగా ఉండుటే దేవిని చిత్తము చూడండి మనము దేనికి జనత్వం అంటే ప్రతి ఒక్కటి మన కంటి చూపు నడక ధార మన ప్రవర్తన మన తలంపుల ధర ప్రతి ఒక్కటి కూడా అది జాగత్తమి కిందికే వస్తుంది కాబట్టి మన చూపులోనైనా నడకలోనైనా మాటలోనైనా మన ప్రవర్తన తలంపులలోనైనా ఇలాంటి తప్పిపోకుండా తప్పిదమైన ఆలోచనలు మనకు ఉండకుండా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడతాడు ఎందుకంటే మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుటే ఆయన చిత్తము ఎందుకంటే ఆయన ప్రతిదానికి ఒక సమయము కాలంలో నిర్ణయించింది ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన దేవుడు యాకోబు పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో అంటుండు వ్యర్థుడ క్రియలు విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని అంటుండు విశ్వాసము మారు మనసు ఇవన్నీ వస్తున్నాయి ఈ అందుకనే వ్యర్థుడ క్రియలు విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల తీర్పు పొందలేదా అని అడుగుతున్నాడు అవును అది విశ్వాసము మరి అంత గొప్పగా ఆయన కనపరిచండి అందుకనే ఇక్కడ నిష్ఫలమైంది అంటుండి క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని ఇక్కడ ఇక్కడ ఇక్కడ మళ్ళా అబ్రహాం గురించి చూయిస్తున్నాడు తన కుమారుడైన ఇశాఖను బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటుడు విశ్వాసము అతని క్రియతో కూడా కార్యశుద్ధి కలగజేశాననియూ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా అంటుడు అవును మనం గ్రహించే వారిగా ఉండాల కాబట్టి అబ్రహాము దేవిని నమ్మెను అతనికి అది అతనికి నీతిగా ఎంచబడను లేఖనము నెరవేర్చబడను మరియు దేవిని స్నేహితుడని అతనికి పేరు కలిగను మనకేం పేరు ఉంది మరి మనం గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి మనము ఆయనను ఆనుకొని ఉండాలా ఆయనకు ఎప్పుడు స్థుతి ఘనత ఆయనకు మనము సాక్షులుగా ఉండాల అదే మనము ఆయనకు సాక్షులుగా ఉండటకే మనం ప్రయాసపడాల అందుకని దేవుడు ఒకటో తెసులు నీకు పత్రిక ఐదు పద్దెనిమిదిలో అంటున్నాడు ప్రతి విషయము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయములలో దేవిని చిత్తము ఇగో ఈ చిత్తాన్ని ఎరగాలనట మనము స్తు స్తోత్రం దేని విషయంలో దేవినికి చెల్లించే ఉండాలి ప్రతి విషయము మనకు మంచి జరిగినా స్థుతి స్తోత్రం చెడు జరిగినా స్థుతి స్తోత్రం ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తు మీ విషయములలో దేవిని చిత్తము అంటుండేది మనం ఆయన చిత్తం నెరవేర్చే వారిగా ఉండాల మారు మనసు కలిగి ఉండాల మన సహోదరులను ప్రేమించి మరి ఒకరికొక ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి ఎందుకంటే మరి మరి సహోదరుని ప్రేమించని మనము మరి దేవుని ప్రేమించలేం కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాల విషయంలో ఎందుకంటే దేవుడు ఈ లోకంలో తమ్మదగిన వాడు అందుకని అంటున్నాడు మనం ప్రతి ఒక్క శ్రమను ప్రతి ఒక్క వ్యతిరేకతను మనము తీసివేసి దేవునికి ఒప్ప చెప్పాల అందుకనే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు మూడు ఐదులో జయించువాడు అలాగును తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటుడు అదే మరి బల నమ్మకమైన మంచి దాసుడా నా కొరకై పడిన ప్రయాసము గుని ఈ విధంగా చేస్తుంది అని అక్కడ ఏసు ప్రభువారే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అంటుంది ఏశ్ ప్రభు చెప్తున్న మాటలు ఇవి మనం గ్రహించి మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి ఎందుకంటే ఆయన ఈ లోకానికి సృష్టికర్త కాబట్టి మనము ఆయనను స్థుతించి గనపరిచేవారుగా ఉండాల అందరి మనుషులే ఎందు మనము భయభక్తులు కలిగి కూడా అందరికీ ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాల ఎందుకంటే మరి ఇక్కడ మనసు మనము భయపడే వారిగా ఉండాలని దేవుడు మార మనసు పొంది ఉండాల అందరినీ ప్రేమించే ఉండాలి అందుకనే ఏషియా గ్రంథము నలభై ఎనిమిదో మొదటి వచనంలో అంటున్నాడు యాకోబో వంశస్థులై ఇజ్రాయేల్ పేరు కలిగిన వారులారా యూధా జన్ములలో నుండి బయలుదేరి వచ్చిన వారి వచ్చిన వారై యహోవా నామముతోడని ప్రమాణము చేయించు ఇజ్రాయలు దేవిని నామమును స్మరించు నీతి సత్యములను అనుసరింపని వారలారా అంటుడు అనుసరింపని వారలారా అంటుడు ఈ మాట ఆలకించుడి అంటుడు వారు మేము పరిశుద్ధ పఠన పఠనస్తుల పేరు పెట్టుకొని ఇజ్రాయలు దేవిని ఆశ్రయించుదురు సైన్యములకు అధిపతి ఆయనకు పేరు అయితే పూర్వకాలంలో జరిగిన సంగతులను నేను చాలా కాలము కిందట ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరాను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించినాయి ఆయన చేయండి ప్రపంచంలో ఏది కూడా లేదు విషయ గ్రంథం ప్రవచనాలు మరి ఆయన మాట్లాడుతున్న మాటలే అదే నాలుగో వచనంలో నీవు మూర్ఖుడు నీ మెడ ఇనుప నరమనియో నీ నుదురు ఇత్తడి దనియ ఇత్తడిదనియో నేను నేను ఎరిగి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియో నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించినయు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలంలోనే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని ఇది జరగకూడదని మొదటనే నీకు తెలియజేసిన కానీ అది జరగక మునుపే దానిని నీకు ప్రకటించి తిని అదే జరుగుతుంది ఎందుకంటే విగ్రహారాధన మనుషుల కొనియాడుట అది ఈ విధంగానే మరి మనుషులు అతి ఒక విగ్రహంగా చేసుకొని ఉన్నారు అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అన్న చెల్లండి అక్క చెల్లండి ఎవరైనా కావచ్చు కానీ మరి దేవునికి మొదట మొదటి ప్రయారిటీ ఇవ్వాల ఎందుకంటే మనము ఆయన అధికారంలోకి ఒప్పుకునే వారిగా ఉండాల ఈ లోకంలో ఎవరికి ఎవరు కారు ఎవరి ప్రాణము ప్రాణానికి వారే ఉత్తర వాగు దేవుడు మరి ప్రతి ఒక్కరిని లెక్క మరి ఆ తీర్పు దినమున మనం ఆయన ఎదుట నిలిచే వారిగా ఉంటే కొంత ముందు ఏమన్నాడు మరి మేలు చేసిన వారు అది మరి జీవ పునరుద్ధానమునకు వెళ్తారంట ముత్రాలకే లేచి కిడి చేసిన వారు మరి నరకానికి వెళ్ళేటట్టుగా మనం చూస్తున్నాం మనం ఎక్కడ వెళ్ళేవారిగా ఉండాల మారు మనసు పొందినంత మరి ఏది కూడా మనం బాప్తిసం పొంది మారు లేకపోతే కూడా అది వ్యర్థమే అందుకంటే మారు మనసు క్రియల రూపకంగా దేవిని మహిమపరుస్తాం ఆ మారు నీ క్రియల ద్వారా దేవుని మహిమపరిచే విధంగా మనం ఉంటాం కాబట్టి ఆయనను మహిమపరిచే వారిగానే ఉండాల ఆయనకు సాక్షిలై అనేకులకు మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండి అనేకులకు సువార్త ప్రకటించే విధంగా ఉండాలి మరియు మీ అందరికి వందనాలు దేవుడి వాక్యము దీవించునిగాక ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన గొప్పదేవుడా శక్తివంతుడా సర్వాధికారి ఆయన ప్రభ నీ మేము పెరిగినైనా ప్రభ నా ఆయన అనేక విషయాలలో ప్రభావ మీ ఆజ్ఞలను ప్రభు మేము మీ భయభక్తుల నా తండ్రి మీరు జీవించడాకు మీరు మాట్లాడిన మాటలను పెట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు మా విశ్వాసాన్ని బలపరచండి నమ్మకాన్ని బలపరచండి మా అతన్ని అనుగ్రహించండి ప్రభు మీ శక్తి మీ బలము అతన్ని మీ ఆత్మ నడిపింపు మాపై కుమరించండి అయినా మరి మొదటి సంవత్సరం ప్రభ మరి ఎల్లార్త ప్రభు నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుతుండగా మహిమకరంగా వాడుకొని మీ సాక్షి ఎక్కడ పోయినా మీ సాక్షులుగా ఈ కేబి ప్రియం గ్రూప్ అంత ప్రభ మీ యొక్క గొప్ప సాక్షుడిగా ఆయన అనేకులకు మాదిరిగా మేము ఉండాలి అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి ప్రభు అతి దయచేయండి ఆయన ప్రతి ఒక్క కేబిఎంపీఎంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తాకండి ముట్టండి ప్రభు మంచి జ్ఞానంతో నిప్పండి ప్రభావ ప్రతి ఒక్క విషయంలో నీ చిత్తం మాత్రమే నెరవేర్చే వారిగా ఉండాల అది మా ఇష్టాన్ని ప్రారంభంగా కాదు మీ చిత్తానుసరంగా మీ యొక్క ఆయన ప్రతి ఒక్క విషయంలో నిన్ను మహిమపలిచి గనపరిచేవారుగా ఉండటం మాకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించి ప్రభు ఆయన జ్ఞానంతో నింపండి ప్రభు ప్రతి ఒక్క విషయంలో నాయన ప్రభు నేను కొనియాడి నేను ఘనపరిచి మహిమ పరిచి ప్రభు నేను స్తుంచడం ప్రభు నీ కృప మాకు దయచేయమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాను యేసు క్రిస్తునంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ప్రజలడక వందనాలు అందరికీ వందనాలు ఆమె మనకు ఒక పన్నెండు నిమిషాల టైం ఉంది కాబట్టి మనము విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థన చేద్దాం గెస్ట్ యూజర్ ప్రసాద్ ఓకే మనోజ్ బ్రదర్ మీరు విజ్ఞాపనల కోసం ప్రార్థిస్తారా మనోజ్ బ్రదర్ ప్రేజ్ ద లార్డ్ మనోజ్ బ్రదర్ అయినా సరే రేణుకా సిస్టర్ అయినా సరే విజ్ఞాపనల కొరకు ప్రార్థన చేస్తారా మనోజ్ బ్రదర్ ఓకే వాళ్ళు అన్మ్యూ కాలేదు ఓకే బ్రదర్ మీరైనా సరే రేణుకా సిస్టర్ అయినా సరే విజ్ఞాపనల కోసం ప్రార్థన చేస్తారా అట్టి ఫైనల్ బ్లెసింగ్స్ కూడా ఇచ్చేయండి తర్వాత స్థుత తండ్రి సుప్రమానికి వంద నాలుగు రోజా భ్రమి సఖ్యా కొల గొప్ప దేవానికి మయమగల తండ్రి నీకే వంద నాలుగు రోజా పరిశుధుడా నీకే స్థూత్రం తండ్రి నా ప్రభా పడిపోయిన సేవకుల విషయమే ప్రార్థిస్తున్న తండ్రి నా ప్రభా నీకే వంద నాలుగు రోజా బిడల్ని లేవనెత్తండి నా తండ్రి నీకే వంద నాలుగు తిరిగి నా ప్రభాన్ని సేవ చేసే భాగ్యం వల కలగ చేయండి ప్రభా నా రజా నీకే వంద నాలుగు రోజా ఈసు ప్రభా ప్రతి బిడని ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా దయచేయండి తండ్రి ఈసు ప్రభానికే వందనాలు రోజా పరిశుధుడానికి స్తోత్రం ఉద్యోగం లేని బిడలకు ఉద్యోగాన్ని దాయి చేయండి ప్రభా ఏసు ప్రభానికే వందనాల రోజా ఏసు ప్రభాన్ని రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి అనేక నశించిపోతున్న బిడలు ప్రభ తిరిగి ప్రభా లేవాల తండ్రి నా ప్రభా నిన్ను తెలుసుకోవాలా ప్రభా ని మార్గంలో నడవాల ప్రభ తండ్రి నువ్వు కార్యము జరిగించండి ప్రభా నువ్వు అద్భుతకరుడు తండ్రి నువ్వు ఆశ్చర్యకరుడు తన్ీ నా ప్రభాన్నికే బా నాలు రాజా ఇసు ప్రభా కొంతమంది బిడ్డలకు భయంకరమైన రోగాలతో బాధపడుతున్న ప్రభా తండ్రిను పరమ వైద్యుడే ఉండి వాళ్ళని స్వస్థపరచండి తండ్రి తండ్రిని విడుదల పొందాల ప్రభా నారాజా నీకే వందనాలు మరి అసత్యంలో ఉన్న బిడ్డల్ని కూడా సత్యంలో నడిపించండి ప్రాభ నారాజానీకే వందనాలు రజా ఇసు ప్రభా స్తోత్రం మైమగల్ల తండ్రి నీకే వందనాలు ప్రతి బిడ్డ యొక్క వృద్ధి తీర్చండి ప్రభా రజానీకే వందనాల రజా ఇన్ను తన సంవత్సరంలో ప్రభా నా తండ్రి రాబో సంవత్సరంలో ప్రభా ప్రతి బిడలను దీవించి ఆశీర్వదించి నా ప్రభానికే వందనాల్ని సేవలో బలమైన సాధనంగా వాడుకొని అనేక బిడల్ని నీ వైపు మళ్లించే బిడలుగా మార్చి నీ అభిషేకం దయచేసి నా ప్రభానికే వందనాల రజా జీ ప్రతి బిడ జీవితంలో నువ్వు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామ నడుచు నాన్ తండ్రి అమీన్ మన ప్రభు మన ప్రభు ఏసు నడిపింపు కిపేర్ వాళ్ళ కుటుంబంకు వాళ్ళ ఉద్యోగాలకు విజ్ఞాన ప్రార్థన వాళ్ళకు దీని కృప సదాకాలం మనందరూ చూడుగాక ఆమె సార్ Amen. Mm -hmm. Thank you brother. Praise the Lord,ante his brothers and sisters with you. Praise the Lord,a Lord Lord kha. Praise the Lord,ante hisados. Praise the Lord,ante the advance of happy new year. Praise the Lord,frame the Lord,ujemy, Raptors. Praise the Lord. Praise the Lord,見て our news. Praise the Lord, decoration. пíja eu b Bass.